గణపతిజుంభవామేతీనా పనిశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యం వందే గిరు పరంపరా భద్రం గన్నే విష్ణురామదేవాద్రం పశ్యేనాక్షజ్రాంగైస్తువాసోి యశేమ దేవతాయుస్తి ఇంద్రో ఋద్ధశ్రవాస్తిన పూషా విష్వేగా స్వస్తి నార్ష్యో అవిష్టమే స్వస్తిన బృహస్పతి శాంతిశాశాంతి ద్వాసుపన్నా సయు సఖాయ సమానం వృక్షం పరిశస్వ జా తయూరణ్యుత్ పలం స్వాద్వత్తి అనస్యో అభిచాకీ సో బ్లాసు పర్ణ రెండు పక్షులు ఒక పక్షి కేవలం సాక్షి రూపంగా ఉంటుంది సాక్షి రూపంగా ఉంటుంది అంటే మన స్వరూపమునందు నిలిచి ఉంటుంది అర్థం సాక్షిగా ఉంటుందంటే తన స్వరూపంలో ఏ రకమైన వికారములు లేకుండా స్థిరంగా ఉంటుంది ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారనుకోండి మీరు సాక్షిగా ఉన్నారు అంటే మీరు ఇటు అటు కూడా కలవ చేసుకోకుండగా ఆ దెబ్బలాటను చూసి మీరు కంగారు పడకుండగా ఆ దెబ్బలాటను చూసి మీరు సంతోషించకుండా అది కూడా అవసరం సో ఇన్ని రకాలుగాను నిర్వికారంగా ఉండగలిగితే దాన్ని సాక్షి అంటారు ఈ సాక్షి కాదు ఫోర్టు సాక్షులు అందరూ ఇన్వాల్వ్డ్ సాక్షులు వాళ్ళు ఏం సాక్షులు కాదు సో ఇన్వాల్వ్ అయిపోతారు సో అలా అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్ సాక్షి అంటే సో సాక్షి ఎప్పుడూ కూడా స్వరూపంలో వికారం ఉండదు సాక్షికి ఇన్వాల్వ్ అయిపోతే వికారం వచ్చేస్తుంది అది రెండో ఒకటే మార్పు వచ్చేస్తుంది హృదయంలో చేంజ్ వచ్చేస్తుంది సో ఎవర్ యూ ఆర్ డిస్టర్బ్డ్ ఆర్ యూఆర్ హ్యాపీ ఆర్ వాట్ ఎవర్ ఏ రకమైన వికారము లేకుండా లిర్వికారంగా సాక్షి రూపంగా ఉంటే అదే బ్రహ్మ అదే ఈశ్వరుడు ఇకపోతే లింగోపాధి ఉన్నది లింగోపాధి అంటే మనస్సు అదే ఉపాధి ఉపాధి అంటే మనస్సు యొక్క ధర్మాలు వాస్తవంగా ఏ చైతన్యంలో మనస్సు ప్రకాశిస్తుందో ఆ చైతన్యానికి అంతము కానీ అంటినట్లుగా కనబడుతుంది అని చెప్పి దాన్ని సో ఈ ఉపాధికి లింగోపాధి మనస్సు అనే ఉపాధి ఉన్నది నాకు నా మనస్సుకి వివేకము లేకపోముట ఇది ప్రధానమైన పాయింట్ లింగోపాధికి నా స్వరూపమైన సాక్షి చైతన్యమునకు ఇతరేతర వివేకం ఇది ఇది ఇతరము అది అనే వివేకము లేకపోవడం చేత నా మనస్సు ఏదో అదే నేను అనేటువంటి ఆ రకమైన అధ్యాస చేత తాత్మ్యము ఉంటారు సో దాని చేత ఆ సాక్షి చైతన్యమే జీవుని స్థాయిని చెందుతుంది సో దాల్ డిఫరెన్స్ ఇప్పుడు మీరు స్వచ్ఛమైన స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి స్వచ్ఛమైన స్థానంలో కూర్చున్నారనుకోండి మీరు స్వచ్ఛంగానే ఉంటారు అదే మీరు వెళ్ళి మురికి పెట్టడం మున్సిపాలిటీ కుండీ దగ్గర కూర్చున్నారనుకోండి దాన్ని తగ్గట్టుగానే ఉంటారు కాబట్టి సాక్షి మనస్సుతోటి ఇన్వాల్వ్ అయిపోయి మనస్సులో వచ్చే సుఖదుఖములు తనయుంద ఆరోపించుకుని మనస్సులో పుట్టేటువంటి ప్రతి తానే అని ఆ రకంగా అయిపోతే దాన్ని వివేకం లేకపోతానంట ఆ స్థితిలో జీవభావము ఏర్పడినది సో ఆ జీవభావమునకే ఒక పక్షి ఇది రెండవ పక్షి సో దేర్ వీ వర్ లుకింగ్ యాట్ సో అవిద్యా కామకర్మవాసనాశ్రయలింగోపాధ్యాత్మా ఈశ్వర ఈ రెండు పక్షులు ఇదో పక్షే ఇదో పక్షే ఈ రెండింటిలో ఏక క్షత్రజ్ఞ లింగోపాధి వృక్షం ఆశ్రిత ఇక్కడ వృక్షము అంటే లింగోపాధి ఎప్పుడు కూడా సూక్ష్మం నుంచి స్థూలం పుడుతుంది అయితే స్థూల దృష్టి గల వాళ్ళు స్థూలాన్ని చూస్తారు కానీ సూక్ష్మాన్ని చూడలేరు స్థూల దృష్టికి అది పెద్ద దోషం ఇప్పుడు పైపే మెరుగు చూస్తారు తప్పించి అదే సత్యం అనుకుంటారు కానీ దాని వెనుకే సూక్ష్మాంశాన్ని చూడలేరు ఎందుకంటే స్థూల దృష్టి గల వాళ్ళు దే కెనాట్ మేక్ ప్రాగ్రెస్ వాళ్ళు ఎక్కడో ఒక చోట అతుక్కుపోయి ఉంటారు ఎవరో ఒక ఆయన ధర్మ సందేహం అడుగుతున్నారు ఇంకొక ఆయన స్వరదృష్టి అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా ధర్మ సందేహము టాపిక్ ఒక భక్తుడు సందేహాన్ని అడిగితే ఒక మహాత్ముడు దానికి సమాధానం చెప్తాడు ఎంత ఎంత గంభీరమైన సన్నివేశమో చూడండి సన్నివేశం అంత బాగుందా కానీ డౌట్ చూస్తే ఏమిటి ఇలా ఉంది అని అనిపించి ఏమిటో తెలిసినా డౌటు మనం గడ్డం ఏవే రోజులు మంచివి ఏవే టైములు మంచివి ఇది ధర్మ సందేహం అప్పుడు ఆ మహాత్ములు కొనే ఏదో ఇది ఇది ఎక్కడ సందేహం అయ్యా ఏదైనా పోనీ ఆత్మ ఒక ఉపాసన గురించి అడిగే ఒక ధర్మం గురించి అడగడం కాబట్టి ఈ విజ్ఞాన ఎందుకు అడగడం అంటే అలాగే కాడా కాదు ఆయన అదేదో మొత్తం హిందూ ధర్మం కూడా ఈ గడ్డను తీసుకునేటువంటి పేదల మీద వారాల మీద ఆధారపడి ఉందా అన్నంత శ్రద్ధగా అంత గంభీరంగా దాని మీద ఆయన అంత చాలా కష్మలమైన వాతావరణం ఉందనిపిస్తుంది సో గడ్డ తీసుకోవడానికి కొన్ని తేదీలు అనుకూలమైనవి కష్టం ఇటు ఇట్స్ కష్టం ఇట్ నథింగ్ మోర్ దెన్ ఎ కష్టం అండ్ టైం కూడా మీరు చూస్ చేసుకోవాలి టైము మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి సపోజ్ పొద్దున్న ఆరు రోజులు ధైర్యం తీసుకునే టైం పెట్టుకున్నారనుకోండి దాని యూ హవ్ టు థింక్ అబౌట్ ఏమిటి మనమేమో మెడిటేషన్ చేసుకునే టైము ప్రాణాయామము ధ్యానము చేసుకునే టైము దానికి దీనికి క్లాస్ వస్తుందా యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దీనికోసం ఎవడో మహాత్ములు అడిగితే ఆయన ఏం చెప్తాడు యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ ఇది ధర్మ సందేహ సో స్థూల దృష్టి అంటే ఇలాగే ఉంటుందంట ఇంతకు మించి ఇంకా లోతుకు వెళ్ళేందుకు వెళ్ళలేదంటే స్థూలం దగ్గరే ఏవో కొన్ని కస్టమ్స్ ఉంటాయి సో నథింగ్ మోర్ దాన్ ఏ కష్టం కష్టం తప్పం కథ ఏం కాదు గడ్డ తీసుకోవడానికి కష్టం కాకపోతే ఇంకేమిటిది వటల్ సిటీ సో ఫలానా తేదీని మీరు ముహూర్తం చూసి గెడ్డం తీసుకుంటే వాళ్ళ ఆత్మధర్మానిష్ఠుడైపోతాడా ఏమైంది అదేమీ కాదు దేర్ ఆర్ క్యూ కస్టమ్స్ ఉదయం సంధ్య సాయం సంధ్య రెండు ఉన్నాయి ఈ సంధ్యల్ని మనం వేస్ట్ చేసుకోకూడదు ఆ సంధ్యలకి తేడా రావకూడదు to the extent possible. Kabate, so it's now you plan. Avraya saṁhane, uruṭha caśpaṁ. Dāni veste caśpaṁte, adhi, it's a wasted effort. Early morning mīta caśpaṁsana dhyānum mantras, kipche saṁna kond deen kosaṁ. You have made a, it doesn't deserve that kind of a, a, a payment. Right? Kabate, so either you get up at me and finish it and do dhyānum, or యు టేక్ బాత్ డూ యువర్ ధ్యానం అండ్ దెన్ డూ ఇట్ అండ్ ఎగైన్ టేక్ బాత్ ఇస్ యూ వేషన్ ఏదో సంథింగ్ ఏదో వర్క్అవుట్ అసలు ఇదో టాపిక్ే ఉండకూడదు కాబట్టి అలాగే ఎక్కడైనా కొన్ని వ్యవస్థ చేసి unta ఎక్కడో కొన్ని వ్యవస్థలు ఉంటాయి వ్యవస్థలు ఉంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ ఏ కష్టం పూజ స్వామీజీ చెప్తారు కష్టం వేరు ధర్మం వేరు సో సోమవారం గడ్డను తీసుకున్న వెళ్ళను అది ధర్మము అను అంటే నువ్వు విల్ డోంట్ యాక్సెప్ట్ ధర్మము అనే మాటని అంత అంత లో లెవెల్ థింగ్కి అంత వద్ద కాల ట్రివియల్ అంత ట్రివియలైజ్ చేసేయకూడదు ధర్మాన్ని ధర్మానికి ఒక స్థానం ఉండదు ఇస్ ద కష్టం సో సూక్ష్మమైన దృష్టి చాలా అవసరం సూక్ష్మ దృష్టి లేకపోతే స్థూలం దగ్గర ఇరుక్కుపోతే మనిషి ఈ కె కనుక సో ఈ లింగోపాధి వృక్షమాశ్రిత మనిషి ఆశ్రయించింది ఫిజికల్ బాడీని అన్నట్టుగా అనిపిస్తుంది వాస్తవంలో మనిషి ఆశ్రయించిది మనిషి బ్రతికేది మనస్సును అనుసరించి బ్రతుకుతాడు ఫిజికల్ బాడీని అనుసరించి కాదు మనస్సు ఉల్లాసంగా ఉంటే ఫిజికల్ బాడీ ఫాలో సుస్యూ అంటే అది అది దా దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఉల్లాసంగా లేకపోతే ఫిజికల్ బాడీ కూడా దానికి తగ్గట్టుగా నీరు కారిపోతూ ఉంటుంది ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది వేరే సంగతి ఈవెన్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ మానసిక ఉల్లాసము ఇట్ ఈస్ ది క్లినిచింగ్ ఫ్యాక్టర్ ఆ సత్యాన్ని మరొకట సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు స్వామీజీ ఒక సమావేశం ఉంది తమను తప్పుకు లేచేయాలి అన్నారు అంటే నేను అన్నాను నాకు ఓపిక లేదు అన్నా నాకు ఓపిక లేదు ఇప్పటికి నేను రాలే అన్నా అంటే ఆయన అన్నారు ఫిజికల్ లేదా ఓపిక లేదా లేక మానసికమైన ఉల్లాసం లేదా అని అడిగారు అడిగితే నేనున్నాను ఒకసారి బుధమీ కండవేసిన పదం బస్ హీ గాట్ ది పాయింట్ ఫిజి మానసికమైన ఉల్లాసం లేదు అంటే హీ ఇస్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ ఫిజికల్ ఒప్పికి ఈజ్ నాట్ ది ఇష్యూ ఎందుకంటే మనస్సులో ఉల్లాసం ఉంటే ఆఫ్కోర్స్ అన్లెస్ట్ ది పర్సన్ ఈజ్ బెటర్ ఇన్ అర్థం సెన్ ఎమర్జెన్సీ కేసు తీసి పారేసి మనస్సులో ఉల్లాసం ఉన్నట్లయితే body is not the issue and he knows that and i know that and i know that he knows it and i he knows that i know it over oh, there no more arguments about it i went and the program went successful and he thanked me profusely so manas is the clinching thing and they the shankara lingopadhavruksham asyitaha so manas pavithranga undu ankonde ide avu baa undundale magadhamaina antalo deham baa undutundi de. manas pavithranga unta మనసు చాలా కల్లోలితంగా ఉందనుకోండి నీకు లేనిపోని సమస్యలు ఎవేవో సమస్యను ఉదయిస్తే ఇవ్వమండి ఆర్థరైటిస్ నేను అనుకునేవాళ్ళ ఆర్థరైటిస్ ఈజ్ ఏ ఫిజికల్ ప్రాబ్లం అది దేశ ఆర్థరైటిస్ ఈజ్ మెంటల్ ప్రాబ్లం సైకోసొమాటిక్ అది మానసికమైన స్ట్రెస్ వల్ల ఆర్థరైటిస్ వస్తుందని చెప్తారు తర్వాత నేను ఆశ్చర్యపోయిన ఇప్పటికీ నాకు ఆశ్చర్యం తెరలేదు సూర్యాసిస్ అనే స్కిన్ డిసీజ్ ఒకటి ఉంది అంటే స్కిన్ కొంచెం న్యూస్ఎన్స్ స్కిన్ డిసీజే Painful, painful, of course it is painful, but it is is but a nuisance based పెయిన్ఫుల్ అఫ్కోర్స్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ బట్ ఇట్ ఈజ్ న్యూసెన్స్ బేస్డ్ పెయిన్ ఇట్ ఈజ్ దాంతో న్యూసెన్స్ వాల్యూ ఎక్కువ పెయిన్ ఉంటుంది బట్ న్యూసెన్స్ ఈజ్ మోర్ అండ్ పీపుల్ అదే డిజ్ ఏదైనా సఫరింగే సో చాలామంది సఫర్ అవుతారు ఒక ఆయన నేను మెడిటేషన్ మొదలుపెట్టిన తర్వాత నాకు సోరియాసిస్ బాగా తగ్గింది అంటే నేను టు దట్ ఎక్స్టెంట్ ఇలా కనెక్షన్ ఉందా నేను ఆశ్చర్యపోతే సోరియాసిస్ మీద ఏదో కొన్ని రిపోర్ట్స్ they clearly say, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటే సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువ మీరు కనుక స్ట్రెస్ లేకుండా ఫ్రీగా సింపుల్గా జీవించడం అలవాటు చేసుకుంటే మీకు సోరియాసిస్ తగ్గిపోతుంది అంటారు నేను అనుకున్నా సోరియాసిస్ ఈ సమ్ స్కిన్ డిసీజ్ అనుకున్నా ఇట్ ఈజ్ ఆల్సో మెంటల్ డిసీజ్ అని తర్వాత తెలిసింది సమ్థింగ్ రిలేటెడ్ టు మైండ్ కాబట్టి మనస్సు శుద్ధి పరిశుద్ధంగా ఉంచుకుంటే బాడీ ఆటోమేటిక్గా ఫాలో ఒకవేళ బాడీలో చిన్న ఇబ్బంది ఏదైనా వచ్చినా ప్యూర్లీ ఫిజికల్ ఇబ్బంది ఏదో వస్తుంది ఎలాగంటే ఏదో బ్యాక్టీరియా వచ్చి మకాం పెడతాయి ప్యూర్లీ ఫిజికల్ ఇబ్బంది అలాంటి ఇబ్బంది ఏదైనా వచ్చినా దాన్ని మనము తట్ విల్ బీ ఏబుల్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ ప్రాక్టికల్గా కనుక లింగోపాధి వృక్షం ఆశ్రిత ఓకే పిప్పలం అత్తి అది పిప్పలం భాష గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిప్పలం అంటే ఫలం కర్మఫలం ఫలం పిప్పలం ఈజ్ ఫలం పండు ఏం పండు ఈ పండుది కర్మ నిష్పన్నం ఫలం ఇంతకుముందు మనం చేసిన కర్మల నుండి పుట్టిన ఫలము ఈ మరి కర్మల నుంచి ఫలం ఎలా పుట్టిందంటే సుఖ దుఃఖ లక్షణం ఫలం సుఖానుభూతి దుఃఖానుభూతి ఈ రెండు రకముల ఫలము సో ఒకటి తీయగా ఉంటుంది ఒకటి చేదుగా ఉంటుంది స్వాదు స్వాదు అంటే అనేక విచిత్ర వేదన స్వాద రూపం సో వేదన ఆస్వాద రూపం వేదన అంటే జ్ఞానము సో రకరకాల జ్ఞానాలు కలుగుతూ ఉంటాయి ఈ జ్ఞానాలలో కొన్ని సుఖానుభూతిని కలిగిస్తాయి కొన్ని దుఃఖానుభూతిని కలిగిస్తాయి సో జ్ఞాన రూపంగానే ఉంటుంది వేదనాస్వాద రూపం జ్ఞానము కలుగుతుంది ఆ కలిగిన జ్ఞానాన్ని మనస్సు తనకి తగ్గ విధంగా తన సంస్కారానికి తగ్గట్లుగా అది ఇంటర్పరేట్ చేసుకుంటుంది మనస్సు సో వేదనాస్వాద రూపం వేదన జ్ఞానం ఆ జ్ఞానమే ఆస్వాద అనుభవంగా మారుతుంది మీకు ఇది తీయగా ఉంది అనే జ్ఞానం కలుగుతుంది ఏదైనా స్వీట్ నోట్లో వేసుకున్నప్పుడు ఆ జ్ఞానము తీయగా ఉంది కాబట్టి బాగుంది అనే ఆస్వాదం కిందనే వస్తుంది ఎవరికి అది తీపిష్టం ఉన్నవాడికి తీపిష్టం లేదని కొంత పాయసం చేశారంటే బాగా కొంచదారు ఎక్కువ ఎస్ట్ అంత కొంచదారు కొనలేరు కొంతమంది అంత తీయగా మరీ తీయగా ఉంటే ఇష్టపడరు కొంతమంది తీయగా ఉంది కాబట్టి ఇది నాకు అనుకూలం కాదు అని నెగిటివ్ కలుగుతుంది కాబట్టి వేదన ఆస్వాద సో ఆ విధంగా ఈ సుఖదుఖరూపమైన ఫలము వీడికి ఉంటుంది స్వాదు శబ్దానికి అర్థం దానినే అతి అంటే భక్షయతి తింటున్నాడు ఫలాన్ని తిన్నామంటే ఇక్కడ నిజంగా ఫిజికల్ పొండేం కదా ఇది సుఖదుఖరూపమైన ఫలం కదా ఇది ఒకటి ఉపభుతే అత్తి అంటే భక్షయతి అదభక్షణే ధాతువు అదే భక్షించటం సో ఉపభుక్తే అంటే అనుభవిస్తున్నాడు ఎందుకు అనుభవిస్తున్నాడు తెలుసిన ఈ జీవుడు అవి వేకత కేవలము అవివేకం అనుభవిస్తున్నాడు ఏమిటి అవివేకము చూడండి వెదరు మీరు ఇది ఒకడు ఆ వెదర్ చూసి వేరీ సన్నీ డే ఇది అమెరికన్ ఇది ఇది అమెరికన్ ఫీల్ డే సన్నీ డే సో వాళ్ళకి సూర్యుడు కనుక ఎండ కాస్తూ ఉంటే మహానంద పడిపోతారు ఎందుకంటే చలిగా చలి దేశం కదండి ఎండ కాస్తుంటే సూర్యుడు బాగా ఎండ కాస్తూ ఉంటే ఇట్ ఈస్ ద టైం ఫర్ పిక్నిక్ అని చెప్తారు సన్నీ డే సో చలికి సంబంధించిన న్యూసెన్స్లు కొన్ని ఉంటాయి అవన్నీ అవాయిడ్ అవుతాయి కంఫర్టబుల్గా ఉంటుంది డ్రెస్ కూడా సింపుల్గా చూసుకోవచ్చు ఏవే వాళ్ళు ఆహాలు ఉంటాయి సన్నీ డే సో హీ బికమ్స్ చీప్ఫుల్ బయట అండగాస్తే వీడు చీప్ఫుల్ అవుతుంది బయట వర్షం పడుతుంటే పెన్సిల్వేనియాలో వర్షం పడుతుంది నాకు అప్పుడు కూడా అనుకుంటా ఇండియాలో పడితే బాగుంది ఇలా వర్షం నేను దేవుణ్ణి ప్రార్థిస్తా కూడా సో అయితే ఇక్కడ వర్షాలు పడే టైంలోనే అక్కడ ఉంటాను నేను ఎంత ఎంత దండిగా పడుతుందంటే వర్షం మై బా ఆ వర్షం కనుక ఒక్కసారి ఒక్క సీజన్ మనకి పడిందంటే ఇంకా మొత్తం అంతా కూడా పచ్చగా అయిపోతుంది అసలు ఈ వాటర్ దెబ్బలాట్లన్నీ బంద్ అయిపోతాయి ఇంకా వేడి డిస్ప్యూట్ ఈ డిస్ప్యూట్ ఆ డిస్ప్యూట్ అన్నీ బంద్ అయిపోతాయి పూర్వం కావేరీ డిస్ప్యూట్ ఒక్కటే ఉండేది ఈ మధ్యకాలంలో చిన్న చిన్న చిన్న పార్టీలు పుట్టి మామూలుగా పిల్ల కాలు కూడా డిస్ప్యూట్ ఏరియాలో వారా అన్ని డిస్ప్యూట్లో ఇంకెక్కడైనా ఒక కాలం ఉండి నాలుగు చుట్ల నీళ్లు ఉంటే దెబ్బలాట్కి వేయాలి పార్టీ వాడవు జెండా పార్టీ సో వర్షాలు బాగా పడితే వీళ్ళ దెబ్బలాట్లన్నీ పక్కకు పోతాయి అని సో అక్కడ అధ్యతనే అక్కడ వర్షం పడడం ప్రారంభించిందంటే పీపుల్ బికమ్ శాడ్ నాకు అనిపిస్తుంది పెన్సిల్వేనియాలో వర్షం పడితే హ్యాపీగా ఉన్నాడు నేను ఒక్కనేమో అనిపిస్తుంది ఐమ్ ఆల్వేజ్ హ్యాపీ వెన్ ఇట్ ట్రైన్ సో పీపుల్ జనరల్లీ బికమ్ శాడ్ ఎందుకంటే ఒక్కసారి మొదలైందంటే సుమారు థర్టీ అవర్స్ దాకా ఆగకుండా అలా వర్షం పడుతూనే ఉంటుంది వెరీ హెవీ అసలు ముందు అవుట్ ఆఫ్ అయిపోయింది స్కై అంటారు చూడండి ఇక్కడ నేను ఎప్పుడూ అంత అవుట్కాష్ చూడలేదు ఉంటే మేఘావృతమైందని అనుకోలేదు కానీ మేఘం పసిరండి మేఘం ఉంటుంది పోగొండ్లం మళ్ళీ ఆధరం అక్కడ ఇంకా అవుట్కాష్ స్కై అంటే మై గాడ్ ఇంకా సూర్యుడు కనపడ్డాడు మీకు రెండు రోజులు దాకా పక్కా చీకటి అయిపోతుంది పొట్టపొగలు కూడా దీపాలు పెట్టుకోవాల్సినంత చీకటిగానే ఉంటుంది రోజంతా కూడా శుభ్రంగా పడుతుంది వర్షం సో ఎనీవే సో దే బికమ్ శాడ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు వై ఎనీబడి షుడ్ బికమ్ శాడ్ ఆర్ చీర్ఫుల్ ఆర్ సాడ్ బేస్ అండ్ ది వెదర్ వై వై హీ బికమ్స్ వెన్ హీ సీస్ ది వెదర్ హీ బికమ్స్ చీర్ఫుల్ వెన్ హీ సీస్ ది అవుట్ క్యాఫ్ ద స్కై హీ బికమ్స్ చీర్లెస్ వై ఎందుకంటారు అంటే సంహవ్ హీ ఇంటర్నలైజ్ చేసి ఆ బయట ఉన్న వెదర్ని తాను ఇంటర్నలైజ్ ఇంటర్నలైజ్ చేసుకోవాలి కదండి ఇంటర్నలైజ్ చేయండి మీకు సుఖ దుఃఖానుభవం కలగదు ఇంటర్నలైజ్ చేసుకుంటాడు వెదర్ బాగుంది కాబట్టి ఐ ఆమ్ ఇట్ విల్ బీ కంఫర్టబుల్ టు మీ అండ్ హీ హ్యాస్ టు ఇంటర్నలైజ్ ఇట్ దిస్ ఇంటర్నలైజేషన్ ఈజ్ ది వర్స్ట్ థింగ్ దట్ హ్యూమన్ బీయింగ్ ఆల్వ్ ది జర్నీ దిస్ ఈజ్ ఎ సైకలాజికల్ ప్రిన్సిపల్ మన దుఃఖాలన్నింటికీ మూలం ఇంటర్నలైజేషన్ శ్రీకృష్ణుడు గీతలో ఒక బంగారం లాంటి సలహా చెప్తాడు స్పర్శాన్ కృత్వా బహిర్ భాష్యాం బాహ్యాన్ స్పర్శాన్ బహిర్కృత్వ భాష్యమునందు ఉండే ఇంద్రియానుభవములను బాహ్యమునందే ఉండని అది అదేంటండి భాష్యంలోనే ఉన్నాయిగా భాష్యంలో ఉన్నవాడిని భాష్యంలోనే ఉండని ఇది ఎక్కడ సలహా ఇది భాష్యంలోనే ఉన్నాయి కదా ఇంక భాష్యంలోనే ఉండని అంటే లోపల ఉన్నవాటిని బయట ఉండని అంటే దానికి ఏదైనా సలహా అవుతుంది కానీ బయట ఉన్నవాటిని బయట ఉండని ఇంటి సలహా ఏంటి అంటే బయట ఉన్నవాటిని నువ్వు లోపల పెట్టుకునే అలవాటు నీకు అలవాటుని మానుకో ఇంటర్నలైజేషన్ వీ షుడ్ నెవర్ ఇంటర్నలైజ్ థింగ్ చెప్పడం తేలిక ఆచరి కష్టం కష్టమో నష్టం కష్టమో మరొకటో ఆచరించి తీరాలి లేకపోతే ఈ దుఃఖానికి అంతం ఉండదు ఇంటర్నలైజ్ అవ్వనివ్వకూడదు అసంగంగా ఉండాలి సో ఇప్పుడు ఈ నూనె కాగితం అంటారు ఆయిలీ పేపర్ అది నీళ్ళలో ముంచినా తాడేవద్దు అరకంగా సో అసంగంగా దాన్నే మనవాళ్ళు నూనె కాగితానికి మనవాళ్ళ దృష్టాంతం శ్రీకృష్ణుడి దృష్టాంతం పద్మపత్రం పద్మపత్రం వివాంభస పద్మపత్రము మురికి నీట్లో ఉంటుంది పైగా అంబస నీరు మామూలు నీరు కూడా కాదండి మురికి నీటిలో ఉంటుంది మల్టీ వాటర్లో ఉంటుంది పద్మపత్రం బట్ స్టిల్ ఇట్ రిమైన్స్ క్లీన్ దాని మీద వ్యాక్సో ఏదో ఉంటుంది ఆ కారణంగా అది తడ్ అవ్వదు దాట్ ఈస్ ది న్యాచురల్ సినిమిన దాని దృష్టాంతం ఇంటర్నలైజ్ అవ్వనివ్వకూడదు అంటే బయట వెదర్ ఎలా ఉన్నా ఐ రిమైన్ మోర్ ఆర్లెస్ సేమ్ ఈక్వాన్లెస్ మోర్ ఆర్లెస్ ఈక్వి ఈక్వాలిమిటీ మోర్ ఆర్లెస్ ఈక్వి పాయిస్ ఆ అది మోర్ ఆర్ ఏదో ఒక పిసర చే ఉండొచ్చు ఓదార్లక్షన్ ఎందుకన్నానంటే ఎండ చూస్తే ఎవరికైనా ఉత్సాహం కలుగుతుంది అంటే ఆ తలు దేశాల్లో మరీ చేయటే కొందరు నిరుత్సాహపడడం ఏదో ఓ బట్ అది అంత బాగా ప్రభావితం చేయకూడదు ఓ పిసరంతా కూడా కలగకపోతే ఇంకా వాడు గొప్ప మహాత్ముడే కాబట్టి ఈ రకంగా ఇంటర్నలైజ్ అవ్వకుండా ఉండటము దిస్ ఈజ్ ది వివేక బయటది బయటే ఉంటుంది లోపల వివేక దిస్ డిస్క్రిమినేషన్ ఇస్ మెయింటైన్ నా ఇప్పుడు మనస్సులో మనస్సు కూడా వెదర్ వంటిదే వెదర్ అంచేతనే సుఖ దుఃఖ పదాలు చాలా చక్కటి పదాలు ఖా అంటే ఆకాశం ఆకాశం అంటే వెదర్ కదండి ఆకాశం ఈస్ వెదర్ Sukha, ఆ good అంటే గుడ్ వెదర్ దుహు ఖుర్ దుర్లో ఉండే రూ నిసర్ వచ్చింది సో దుర్ ఖ దుర్ అది ఉపసర్గ దుర్ దుర్మార్గము దుర్వది సో దుర్ఖా దుర్ఖా అని ఉంటే కర్మసాన యోగ విసర్జనీయ ఏదో దుఃఖ అయింది సో బ్యాడ్ వెదర్ నావ్ ఆ వెదర్ అవుట్సైడ్ సబ్స్టిట్యూట్ చేయండి మీరు మనస్సుతో సబ్స్టిట్యూట్ చేయండి సో సుఖ దుఃఖ నా ఔట్సైడ్ వెదర్కి నువ్వు ఎఫెక్ట్ కాకుండా ఇంత ఎఫెక్ట్ కాకుండా అసంగంగా ఉండు అని ఎలాగైతే సలహా చెప్పామో మనస్సులో నిర్మాణమయ్యేటువంటి వెదర్ కూడా వెదర్ చేంజెస్ టూ కైండ్స్ ఆఫ్ వెదర్స్ ఇన్ మైండ్ సుఖ దుఃఖ వాటిని కూడా సాక్షి రూపంగా చూడగలవా చూడగలిగితే నువ్వు జీవుడు కాదు అప్పుడే ఈశ్వరుడు అయిపోయాడు సుఖీ దుఃఖీ సంసారి అన్నవాడు జీవుడు సుఖదుఖ సాక్షి ఈశ్వర అయితే వీడేం చేస్తాడు ఉపభుక్తే సుఖ దుఃఖ ఫలాన్ని ఉపభుంతే అనుభవిస్తున్నాడు ఎందుకని అవివేకత ఇవి మానసక మానసికములైన వికారములు మాత్రమే అనే సత్యం తెలియక వాడు అనుభవిస్తున్నాడు ఒకసారి ఇది చాలా చిత్రమైన అనుభవం ఏదో పాఠం చదువుతున్నాం నేను ఇంకో ఆయన కలిసి ఏదో పాఠం చదువుతున్నాను లేదాంత పాఠం కొంచెం గంభీరమైన పాఠం చదువుతుంటే ఏదో వార్త వచ్చింది సమ్ న్యూస్ కే సో ఫైవ్ ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో క్లాసుకి ఆటంకం అయింది దెన్ న్యూస్ పేపర్స్ రిసీవ్డ్ అండి దాని గురించి చేసేది లేదు న్యూస్ వినింగ్ కూడా నావు ఐ విస్ అడో టు రెష్యూమ్ ది క్లాస్ అయిపోయింది నేను చేసేది లేదు ఎడో రెష్యూమ్ ది క్లాస్ అదే నేను అన్నా అంటే అవతర వ్యక్తి ఇప్పుడు క్లాసు అస్యూమ్ చేయొద్దు నా మూడ్ మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అని అన్నా అంటే నేనన్నాను నేను విని ఊరుకుని మళ్ళీ చెప్పాను చూడండి ఏదో వార్త వచ్చింది అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ వెరీ ప్రెసెంట్ న్యూస్ బట్ దెన్ దర్ ఇస్ నథింగ్ ఫర్ అస్ టు డూ ఇప్పుడు లేచి పాతం మానేసామంటే ఏదైనా లేచి చేయాల్సింది ఏదో ఉంది యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ న్యూస్ దెర్ ఇస్ సంథింగ్ టు బి డమ్ అంటే ఐ అండర్స్టాండ్ దెర్ నథింగ్ ఫర్ అస్ టు డూ ఎ ఇట్ So we can as well remain uh, uninvolved or as any other witness under continued request. I don't even know. And uh, I don't know how correct I know Japanese, but uh, uh, it requires some time. Uh, I may not be able to do that. Then I am so okay, I understand. So I kept quiet. After ten minutes he called me, come on, let us rest here. So what, what do you understand from this? సో మనస్సులో బ్యాడ్ వెదర్ లాగా ఒక బ్యాడ్ మూడు నిర్మాణం అవటం తప్పేం కాదు ఎందుకంటే బయట నుండే పరిస్థితిని బట్టి మనస్సులో ఒక వికారం నిర్మాణమైంది ఇప్పుడు ఆ నిర్మాణమైన వికారము అది సుఖాకార వృత్తి అనుకోండి అహం సుఖీ దుఃఖాకార వృత్తి అనుకోండి అహం దుఃఖీ వీరు యూ కెనాట్ అవాయిడ్ వన్ ఆఫ్ దెమ్ నన్నో అహం సుఖీ అట్లా అహం దుఃఖీ పోయే ఉపాయం చెప్పండి అంటే అలాంటి ఉపాయం ఉండదు ఇక్కడ సుఖము అంటే వృత్తిరూప సుఖం వచ్చిపోయే సుఖము దాన్ని కూడా మీరు దూరంగా పెట్టడం నేర్చుకోవాలి కానీ మనుష్యులకి రాగద్వేషాలు అంటారు దీన్నే అవి వచ్చిపోయే సుఖం నాకు ఉండాలి వచ్చిపోయే దుఃఖం నాకు ఉండకూడదు అని ఎప్పుడైతే మీరు అడిగారో అప్పుడే యూ హ్యావ్ డిఫీటెడ్ ది హోల్ థింగ్ ఆల్రెడీ ఇంకా యూఆర్ నాట్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ ఇట్ అనీ మోర్ కాబట్టి దాన్ని డిఫీట్ దా దాన్ని దాన్ని కాంక దాన్ని జయించే ఉపాయం అది కాదు దాన్ని జయించే ఉపాయం ఏమిటంటే సుఖాకార వృత్తి దుఃఖాకార వృత్తి కూడా వచ్చిపోయేవే ఆగమాపాయనహ వచ్చిపోయేవి అనిత్యములు కాబట్టి నాకు వాటి ఎందు ఆసక్తి లేదు అని ముందు వైరాగ్యం ఆ వైరాగ్య వైరాగ్యంలో రెండు వృత్తులు కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి కేవలము సుఖాకార వృత్తి కలగాలి అహం సుఖి అనే ఫీలింగ్ ఉండాలి అహం దుఃఖి ఉండకూడదు అంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ even god cannot grant such kind of a desire endukante even god has to function according to the laws of nature because they are god himself laws of nature roopanga god e unnadu kabattu laws of nature ne violation undadu kudarnu you cannot violate laws of nature this is the fundamental universal tala mundu mahatva juttari mata ivada need pause is to untundante akada akada ఈ లాస్ ఆఫ్ నేచర్ని కూడా వైలేట్ చేసినట్టుగా అనిపిస్తుంది తర్వాత అలా వైలెట్ చేస్తే అది గొప్ప అనే ఒక ఫీలింగ్ కూడా సమాజంలో ఉంటుంది అలా వైలేట్ చేసిన సందర్భమే చాలా గొప్పది అన్న ఫీలింగ్ ఉంటుంది సో దేర్ ఇప్పుడు సపోజ్ వాళ్ళ వల్ల దగ్గరికి వచ్చారనుకోండి వస్తే సపోజ్ ఇమీడియట్లీ ఐ పుటాన్ ఏ పోస్టర్ మనిషి అలా అప్రోచ్ అవుతున్నాడనగానే ఆ సడన్గా అది పుటాన్ ఏ పోస్టర్ కొంచెం గంభీరమైన పోస్చర్ పెడతాం అండ్ దెన్ దెర్ ఈజ్ సంథింగ్ ఇట్ సెపరేట్స్ మీ ఫ్రమ్ యూ ఫిజికల్లీ సమ్ బ్యారికేడ్ అండ్ అక్కడ పెడతాం క్రాస్ దిస్ పాయింట్ అని ఓ బ్యారికేడ్ దెన్ ఇమీడియట్లీ ద పర్సన్ ఈజ్ హ్యూజ్లీ ఇంప్రెస్డ్ దిస్ ఈస్ ది మహాత్మా గొప్పగా ఇంప్రెస్ అయిపోతాయి ఇంప్రెస్ అయిపోయినట్టున్నాయి దెన్ దర్ ఈజ్ ద ఫిజికల్ బ్యారికేడ్ అయింది కదా దెన్ మెంటల్ బ్యారికేడ్ ఆల్సో సో ది మోమెంట్ హీ సే స్వామీజీ ప్రణా ఓకే అని యు you create, you, you create a, a mental barricade also. That means what? దట్ మీన్స్ వాట్ మీరు నాతో మాట్లాడాలన్నట్లయితే యు హ్యావ్ టు కన్సల్ట్ మై సెక్రటరీ ఫస్ ఆర్ యు మే హ్యావ్ టు వెయిట్ టి లైఫ్ ఫినిష్ ది రిచువల్ ఆల్ ఇంపార్టెంట్ రిచువల్ యువర్ ఇష్యూ కెన్ వెయిట్ దట్ ఈస్ సెకండరీ గాడ్ ఈజ్ ప్రైమరీ So, all-important ritual ఏదో ఒక నడుస్తూ బిఫోర్ యూ వెయిట్ నావ్ యు ఆర్ ఈవెన్ మోర్ ఇంప్రెస్డ్ దాన్ నావ్ ఐ విల్ గివ్ యూ అపాయింట్మెంట్ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ వన్ అవర్ వెయిటింగ్ ఓకే ఐ విల్ టాక్ విత్ యూ రిమూవ్ యువర్ షట్ అండ్ కమింగ్ సైడ్ అండ్ వెయిట్ దే సో సో హీ ఈజ్ వెరీ మచ్ ఇంప్రెస్ అప్పుడు ఆయన వచ్చి స్వామీజీ నేను ఏదో చాలా దుఃఖంలో ఉన్నాను ఏదో కష్టంలో ఉన్నాను ఏం చేస్తారంటే ఓకే నీకు మేము దేవుని యొక్క అనుగ్రహం కలిగే ఉపాయం ఏదో చెప్తాము లేకపోతే ఈ గ్రహం ఏదో ఉంది అని అని సో హిజ్ is ఈజ్ హీజ్ మిస్టిఫైడ్ హి హాజ్ అన్ ఇష్యూ సమ్ సిల్లీ ఇష్యూ హీ హ్యాస్ గృహస్థులకు ఉండే ఇష్యూస్ సిల్లీ ఇష్యూస్ కంప్ ఇంకేముంటాయి సిల్లీ ఇష్యూసే ఉంటాయి ఏదో అతగాడో మా అమ్మగారో మా అల్లుడో ఆడో ఏదో ఇలాంటిది ఏదో ఉంటుంది రాగద్వేషాలకు సంబంధించిన ఇష్యూ గీత యొక్క లాంగ్వేజ్లో చెప్పాలంటే సమ్ ఇంటెన్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ రిలేటెడ్ అవివేకత హాని ఇక్కడ అంటున్నాగా అవివేక బేస్డ్ ఇష్యూ ఏదో ఉంటుంది నాట్ ఆల్స్ ఇట్ విల్ బీ సో దాన్ని నేనేం చేయాలి అది అవివేక బేస్డ్ ఇష్యూలోనైనా అలా చెప్పకూడదు సో ఐ హ్యావ్ టు మిస్టిఫై ఇట్ యూ హ్యావ్ దిస్ ప్రాబ్లం నీకు కొడుకు నీ చెప్పిన మాట వింటర్లేదంటే ఇప్పుడు గురుదశ బావులేదు కాబట్టి నీ కొడుకు నీ చెప్పిన మాట వింటలేదనో ఏదో సమస్య మిస్టిఫికేషన్ లేకపోతే వాస్తు రిలేటెడ్ అనో లేకపోతే ఫుక్షయు ఏమో వైబ్రేషన్స్నో ఏదో చెప్పి ఫస్ట్ యు మిస్టిఫై ఫస్ట్ దాన్ని యూ యూ జస్ట్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ది ఎరీనా ఆఫ్ కామన్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఐ సజెస్ట్ ఆల్ దిస్ ఈజ్ ఎూజ్ మేక్ బిలీవ్ అవివేకత కేవలము అవివేకము సో మనస్సులో ఒక సుఖాకార వృత్తి అని చెప్పేసి నేను నేను పర్సనల్గా నేనేం చేస్తానో తెలుసున్నాండి సంబడే అప్రోచెస్ ఐ పుట్ హిమ్ ఇన్ ఏ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ ఐ గో ఆల్అౌట్ టు మేక్ హిమ్ ఫీల్ కంఫర్టబుల్ ఫస్ట్ ఆ బ్యారియర్ని తీసి పారే దెర్ షుడ్ బి నో బ్యారియర్ యూ షుడ్ బి హార్ట్ టు హార్ట్ డిస్కషన్ అండ్ దెన్ He comes with some mystified మిస్టిఫైడ్ ఐడియాస్ నేను డివెస్టిఫై చేస్తా ముందు దాన్ని కానీ ముందు రాగానే నన్ను చూడగానే కొంత ఇంప్రెషన్ పోతుంది దూరంగా ఉన్నప్పుడు పేరు చూసి స్వామి తత్వవిధానంద సరస్వతి పేరు చూసినప్పుడు అభో చాలా ఇంప్రెస్ అవుతుంది ఫోటో చూసి దగ్గరికి వచ్చేప్పుడు ఈ సార్ ఇంప్రెషన్ అసలు మనుషుని చూడగానే పోయింది పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంక ఇంప్రెషన్ ఏమి మీద ఉంటుంది అక్కడికే పోయింది ఇంప్రెషన్ ఇంకా తర్వాత ఇష్యూ చెప్పిన తర్వాత దానివల్ల ఏదో కొంత మిస్టిఫైడ్ వేలో ప్రజెంట్ చేస్తాడు ఏదో ఈ మధ్యన నా జాతకం బాగులేదనో లేకపోతే నా గ్రహాలు బాగులేమునో లేకపోతే నాకు ఆ దేవుడు ఈ నా మీద కక్ష కట్ చేయడమో మిస్టిఫైడ్ వేలో ప్రజెంట్ చేస్తాడు నేను మొట్టమొదట ఐ బీ మిస్టిఫైడ్ ఆ నాకు సంతాన లేదండి అని వచ్చారు నా దగ్గరికి ఒకళ్ళు అంటే నేను చెప్పాను మన హైదరాబాద్లో ఈ మధ్యన ఫెసిలిటీ క్లినిక్ ఒకటి బాగా డెవలప్ అయిందని విన్నాను విజ్యూ కన్సల్ట్ దామని అడిగాను ఏమైంది అక్కడికి కీ అప్రోచెస్ విత్ మిస్టిఫైడ్ అప్రోచ్ మిస్టిఫికేషన్ చేసుకుని వస్తాడు సంతాన యోగం అంటే యోగ శబ్దం ఎప్పుడైతే ఆయన పక్కన పెట్టాడో అది కామన్ ఏరియనా నుంచి స్పిరిచువల్ ఏరియనాలో వెళ్ళిపోయింది అప్పుడే నాకు తెలిసి జ్ఞాన యోగం ఉంది కర్మయోగం ఉంది కానీ సంతాన యోగం ఏమిటో జీసీ సంథింగ్ ఐ డోంట్ నో శ్రీకృష్ణుడు ఒకటి యోగా జ్ఞానయోగ్యాల కర్మయోగ యోగ్యత అని యోగస్ మీద వివిధ ఇష్ట అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ ఈ యోగం అని శ్రీకృష్ణుడు చెప్పలేదు సో సో ఈ సంతాన యోగము అరే విఆర్ సీకింగ్ సమ్ చిల్డ్రన్ మీ డోంట్ గెట్ దోస్ చిల్డ్రన్ అండి అంటే సరపడుతుంది కదా దాన్ని అలా మిస్టిఫై చేయటం ఎందుకు నేను ముందే డిమిస్టిఫై చేసి పెడతా నువ్వు ఫెటెలిటీ క్లినిక్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తావా అనేప్పటికీ హీజ్ హీజ్ యాక్టర్లీ డిస్ అపాయింట్ ఎందుకంటే అంత డివర్సిఫికేషనే ఏముంది సో అయితే తెలియదు శంకరా భాష్యం అంటే మరి అలాగే ఉంటుంది వివేకమే మూలము అవి మోక్షము వివేకం మీద ఆధారపడి ఉంది సో బంధము అవివేకం మీద ఆధారపడి అవివేక కాబట్టి మీరు యూ యూ టైపిటాలెంజ్ మనస్సులో వికారం వస్తుంది దాన్ని ఆపక్కర్లేదు మనస్సులో వచ్చిన వికారమును ఈ వికారమేనేము ఇదే నాది అనే ఆ ఐడెంటిఫికేషన్ నవ్ ఐ డోంట్ వాంట్ యూస్ ది వరల్డ్ ఇంటర్నలైజేషన్ మెనీ మోర్ బికాజ్ ఆల్రెడీ ఇట్ గెట్స్ ఇంటర్నలైజ్ అండ్ ఆఫ్టర్ ఇంటర్నలైజేషన్ దెన్ వన్ మోర్ స్టెప్ యూ ఆర్ యూ హ్యావ్ వన్ మోర్ సేఫ్టీ బ్యారియర్ వన్ మోర్ సేఫ్టీ బ్యారియర్ ఇస్తే ఇంటర్నలైజ్ అయిన తర్వాత కూడా అదేమిటంటే యూ కెన్ రిమైన్ ఏ విట్నెస్ అన్ఇన్వాల్వ్డ్ విత్నెస్ యు క్యాన్ ఐ టూ మిమ్మల్ని ఈ డెస్టినీ కానీ సృష్టి కానీ మిమ్మల్ని ఏమీ చేయలేదు నథింగ్ కెన్ డు ఎనీ ఆఫ్ తీస్ ఎప్పుడైతే మీరు అన్ఇన్వాల్వ్డ్ సాక్షిభావంలో ఉన్నారో మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేదు మీరు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బాగా ఇన్వాల్వ్ అయితే గెంతులేసి వాళ్ళని ఇంకొంచెం గెంతులు ఆ గెంతులు వేసేవాళ్ళని గెంతులు వేయించడం సరదా గిల్లు కజ్జా పెట్టి గెంతులు వేయిస్తారు ఎందుకంటే వారు గెంతులు వేస్తాడు కనుక అదే వాడు కామ్గా ఉండి స్వభావంగా వాడు అనుకోండి అక్కడికి కావాలనుకుంటారు వాడు జైలుకి వెళ్ళారు అసలు మనుషుల్లో కూడా ఈ రకమైన పరిహాసం మీరు చూస్తుంటారు సో అదే వాడికి నేను కోపం తెప్పిస్తాను అని వీడు పండుగ రాసి ఆయన కోపం తెప్పిస్తాడు ఏదో అడుగుతాడు ఆయన కోపం వచ్చాడు ఆయనకి ఏదడిగితో కోపం వస్తుందో వీడికి తెలుసు సో ఈ విధంగా దిస్ ఈజ్ ఎ ప్రీ ప్లాన్డ్ థింగ్ ఇట్ ఈస్ బట్ సంహౌ మనం వల్నరబుల్గా ఉంటే ఏదో మర్ఫీస్ లావైదో ఉంటాం అంటే ఇఫ్ ఎ మిస్టేక్ కెన్ హ్యాపన్ ఇట్ విల్ హ్యాపన్ హాట్ ఎవర్ కెన్ గో రాన్ విల్ గో సో ఆ ఇఫ్ యూ ఆర్ వల్నరబుల్ ఇన్ ఎ గివెన్ ఏరియా యూ ఆర్ బౌల్ టు బీ అటాక్డ్ ఇన్ ద టైట్గా డెస్టినీ ఆల్సో విల్ వర్క్ ఇంగ్లో ఏదో మనం ఏ యాంగిల్లో ఏరియాలో వనరబుల్గా ఉన్నామో ఆ ఏరియాలోనే మనల్ని ఆఖరికి ఆ విధి కూడా దెబ్బతీస్తున్నా కాబట్టి ఆ వివేకాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే విత్ రిఫరెన్స్ టు ద మూవ్స్ ఆఫ్ ది మైండ్ వివేకం వెరీ వెరీ వెరీ వెరీ ఇంట్రికెట్ వివేక వెరీ డిఫికల్ట్ వివేక అంటే బాగా ఇంట్రాస్పెక్టివ్ టైప్ అయ్యుండ్ అది మనిషి బాగా అంతర్ముఖుడు మాత్రమే ఆ పని చేయగలుగుతాడు చుట్టుపక్కలని వాచి చేయటం మానేసి నిరంతరంగా తన మనస్సుని వాచి చే తన హృదయాన్ని వాచేసే స్వభావం కలిగిన అంతర్ముఖశీలుడు సో వాడు మాత్రమే హీ కుడ్ రికగ్నైజ్ దీస్లాన్సెస్ సటిల్ వివేకం వాడు గ్రహించగలుగుతాడు పట్టేదంటే టోటల్ ఫ్రీడమ్ కాబట్టి మానవుడు ఈ వివేకాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయుడు అవివేకంగానే మిగిలిపోతాడు సో ఆ వివేకం వల్లనే శుభదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు తర్వాత అనశ్నందన్య ఇతర ఈశ్వర నిత్యశుద్ధ బుద్ధముక్తస్వభావ సర్వజ్ఞ సత్వోపాధి శ్నాతి అనశ్నన్య అని ఉంది అనశ్ అభిచాత శితి తర్వాత మళ్ళీ వ్యాఖ్య సో అనస్నన్న అన్య అంటే ఇతర ది అదర్ సో హూ ఈస్ ది అదర్ ఈశ్వర జీవేశ్వర పక్షంలో జీవపక్షికి అదర్ ఏమిటవుతుంది ఈశ్వర పక్ష అవుతుంది సో ఈశ్వర పక్షి అనశ్నన్ అది మాత్రం నాశ్నాతి అనశ్నానికి నాశ్నాతి అశ్ నా అశ్నాతి అంటే భోగించదు సుఖదు సుఖరూపాన్ని కూడా సుఖఫలాన్ని కానీ దుఃఖఫలాన్ని కానీ అది భోగించదు సో ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు వాక్కు వాక్కు వెనుక వాక్శక్తి రూపంగా ఉన్నాడు మనస్సు వెనుక మనన శక్తి రూపంగా ఉన్నాడు కానీ ఆ మనస్సులో ఆ ఇంద్రియాల్లో వచ్చేటువంటి సుఖదుఖానుభవం వలకు ఈశ్వరునికి ఎట్టి సంపర్కము ఉండదు అనశనం అంచేతనే అనశనం నేను చెప్పాల్సి వచ్చింది ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు అనుకోండి అనశనం నేను చెప్పడం ఎందుకు ఇక్కడ అసలు వీడు దుఃఖాల ఎందుకంటే ప్రసక్త శైవ ప్రతిషేధ ఒక రూలు ప్రసక్తమైన దానికే నిషేధం ఉంటుంది అది కనెక్షన్ నుండే పాజిబిలిటీ ఉన్నప్పుడే కనెక్షన్ లేదు అని చెప్తారు అంతేగాని కనెక్షన్ నుండి పాజిబిలిటీ లేదన్నప్పుడు కనెక్షన్ లేదనే మాట చెప్పడం సో ప్రసక్తం అవుతూ ఉంటుంది ఈశ్వరుడే ఇక్కడ ఆత్మ చైతన్య రూపంగా ప్రాణశక్తి రూపంగా విజ్ఞానశక్తి రూపంగా ఉన్నాడు కనుక మరి ఈశ్వరుడే ఉన్నాడు కదా మరి ఈశ్వరుడికి ఇవి అంటికోవా అంటే నో అంచేతనే నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ ఈశ్వరుని యొక్క లక్షణం ఏమిటంటే నిత్యశుద్ధ ఇప్పుడు మనం ఎలా ఉంటాం స్నానం చేసిన దేహం ఎలా ఉంటుంది స్నానం చేసినప్పుడు శుద్ధంగా ఉంటుంది మరోప్పుడు మురికిగా ఉంటుంది కానీ ఆత్మ చైతన్యం నిత్యశుద్ధం ఇప్పుడు ఫ్యాను మట్టి కొట్టిపోయేదనుకోండి ఎప్పుడో ఒక పది సంవత్సరాల్లో ఎప్పుడు దాని మొహం తుడవలేదనుకోండి లేకపోతే దాని నిండా బూజు అది కొట్టిందనుకోండి నేను స్విచ్ వేయగానే నెత్తి మీద బూజు రాగుతుంది సో ఆ బూజుకి ఆ మట్టికి ఎలక్ట్రిసిటీని సంపర్కం ఏమీ లేదు రైట్ అలాగే ఆత్మ కూడా నిత్యశుద్ధ నిత్య బుద్ధ ఆత్మ ఆత్మా ఇస్ ది ఎవర్ ఎన్లైట్ అండి దాంట్లో అజ్ఞానం అనే అంశమే లేదు ఎందుకంటే ఆత్మ ఎందే అజ్ఞానం ఉంటే ఆ అజ్ఞానం యొక్క ఉనికిని నిర్ధారించుటే లేకుండా పోతుంది మనస్సులో ఉంటుంది అజ్ఞానం ఆ యొక్క అజ్ఞానం యొక్క ఉనికిని ఆత్మచైతన్యంలో నిర్ధారితమవుతూ ఉంటుంది ఆత్మ ఎందే అజ్ఞానం ఉంటే ఇంకా అజ్ఞానం యొక్క ఉనికి ఎలా నిర్ధారింపబడుతుంది అజ్ఞాన అజ్ఞానం అని తెలియాలి కదా అజ్ఞానం అనేది జ్ఞానంలోనే ప్రకాశిస్తుంది కదా ఇప్పుడు వెల్తురుంది చీకటి ఉంది అని ఎవడు చెప్పగలుగుతాడు పుట్టువాడు చెప్పగలుగుతాడు అనమాట చెప్పలే సో వెలుతురుంది చీకటి ఉంది అని చెప్పాలంటే చీకటిలో నిలబడి చీకటి అని తెలియాలంటే ఆ రకంగా తెలుసుకుని వెళ్తురు ఒకటి ఉండాలి కంట్లో వెళ్తురు ఒకటి ఉంటూ కంట్లో వెళుతురు నిత్యంగా ఉన్నప్పుడే బయట వెళుతుందని బయట చేకటి ఉందని చెప్పగలుగుతారు కంట్లో వెళుతురు లేకపోతే బయట చేకటి ఉంది బయట వెళ్తుందని ఎలా చెప్తారు కాబట్టి ఆత్మయందు జ్ఞాన ప్రకాశం నిరంతరంగా ఉండబట్టే మనస్సులో జ్ఞానం ఉన్నప్పుడు ఒక విశిష్ట జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానం ప్రకాశిస్తుంది మనస్సులో మరో విశిష్ట జ్ఞానం లేని సందర్భంలో ఆ జ్ఞానం ప్రకాశిస్తుంది కాబట్టి ఆత్మ నిత్య బుద్ధము ఆత్మయందు అజ్ఞానము లేనే లేదు అలాగే ముక్త ఆత్మ నిత్యముక్తము ఆత్మయందు ఆత్మ ఈజ్ ఆల్వేజ్ ఎవర్ ఫ్రీ నిత్యముక్తం అంటే ఎవర్ ఫ్రీ ఆత్మయందు ఏ రకమైన బైండింగ్ బంధము లేదు బంధం ఇప్పుడు మనం అనేక అంశాలకి బంధీ బం ఉంటాం అంశం ఆ పదార్థం అన్నీ బంధించదు దానికి మనకి ఏ రకమైన కనెక్షన్ ఉండదు కానీ మనము దాని ఎందు అభిమానము కలిగి ఉంటాం ఆ అభిమానమే బంధిస్తుంది మాను మానకర్ బంధన్మే ఆయో అని మాను మాన్కర్ ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాది అని అలాగా అనేక అంశముల ఎందు అలాగా ప్రాజెక్ట్ చేసి చేసి చేసి వీడు బందీ అయిపోయినాడు సిల్క్ పురుగు అంటారు కోశకాల నివాత్మానం ఏదో నామబుద్ధి చేస్తే అని సిల్క్ పురుగు ఏం చేస్తుందంటే ఓ దారం చుడుతుంది ఆ దారం దాన్ని బంధించే విధంగా బంద్ ఇంకోసారి చుట్టుతుంది ఇంకోసారి చుడుతుంది ఇంకోసారి చుడుతుంది ఇంకోసారి చుట్టుతుంది ఆఖరికి బై టైం దాని ఎఫర్ట్ పూర్తయ్యేపటికి అది దాని తాను చుట్టిన దారముల చుట్టలో తాను పూర్తిగా ఇటువంటి బెసగడానికి కూడా లేకుండా బంద్ీ బందీ అయిపోయి దాంట్లోనే చచ్చిపోతున్నాయి మనిషి అలా బతుకుతాడు ఇట్స్ ఎ బెట్టర్ ట్రూత్ కోశకారం వివాత్మానం నావ బుద్ధి చేసే ఓ మానవుడ కోషకారం అంటే సింకు పురుగులాగా నిన్ను నీవు బందీ చేసుకుంటున్నావు నీ దో నీ దోషాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నావ బుద్ధి అనే ఒక హెచ్చరిక కాబట్టి మనము ఎన్నిసార్లు ఇది నాది ఇది నాది అని ప్రాజెక్ట్ ఇప్పుడు వీడు నా కొడుకు ఓ బందే ఓ పెద్ద బెల్ట్ ఒకటి బిగించేసినట్టయితే అంతే కదా హౌ మచ్ బైండింగ్ ఇట్ ఈస్ వీడు నా కూతురు ఇంకో నా సంతానం ఇది నా సంతానం ఇది నా బంధువు వీడు నా ఇది నా వీడు నా మనవడు మనవరాలు వీడు మనవడాడు మొగుడు మనవడు పెళ్ళాము అని అలాగే తిప్పి తిప్పి తిప్పి తిప్పి తిప్పి ఆఖరికి ఈ బందిఖానాల్లోనే వీడు ప్రాణాలు విడిగిపెట్టేస్తాడు ఆయుధంగా అయిపోతుంది కదండి ఈ తిప్పడంలోనూ ఇట్స్ పూజ స్పిన్ అయి కనుక దిస్ ఈజ్ హౌర్ లైఫ్ అండ్ దెన్ కంప్లైన్స్ అన్ని రకాల కంప్లైంట్స్ వీడి స్పిన్కి గ్రహాలు సపోర్ట్ చేయాలి అన్ని ప్రపంచంలో ఉన్నవాళ్ళు వీడి స్పిన్ సపోర్ట్ చేస్తూ అరే యూ స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ స్పిన్ గ్రహాలన్నీ తర్వాత చూద్దాం అది చేసి సపోర్ట్ అవి చేస్తే వాటికి ఉండే స్కీమ్ ఏదో వాటికి ఉంటుంది నీ స్పిన్ నువ్వు క్వశ్చన్ చె ఈజ్ ఇట్ నెసరీ ఈజ్ ఇట్ ది రైట్ థింక్ టు అని ఎప్పుడైనా ఒక్కసారి ప్రశ్న వేస్తే చూడొచ్చు దెన్ వింటెన్సీ ఈజ్ ఇట్ నెసరీ అనే ప్రశ్న ఏంటి వేస్తే ఏం ఆన్సర్ వస్తున్నావు చూడండి కాబట్టి ఆహా నిత్యముక్త స్వభావ ఆత్మస్వరూపంలో నిత్యం ఫ్రీడమే టోటల్ ఫ్రీడమ్ మరి ఈ ఫ్రీడంలో ఈ బంధం అక్కడి నుంచి వచ్చింది అభిమానము ఆత్మస్వరూపంలో బంధం లేదు మాను మాను కది నాది ఇది ఏది నాది కాదు వాస్తవంలో అయితే ఆ సత్యాన్ని గుర్తించటం అంత ఇబ్బందికరం అయిపోతూ ఏది నాది కాదనే సత్యాన్ని గుర్తించడానికి అసలు ఏమి సమస్య ఉండకూడదు ఎందుకంటే వచ్చినప్పుడు ఉత్తిజుతులతో వస్తాము వెళ్ళేప్పుడు ఉత్తిజుతులతో వెళ్ళిపోతాం దేహము అన్ని దేహాన్ని బట్టి వచ్చాయి కదండి దేహమే తెచ్చుకోకుండా వచ్చాం ఇక్కడే తయారైంది దేహం సో తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు దేహమే లేదు దేహమే తెచ్చుకోకుండా తల్లి గర్భంలో ప్రవేశించేటు సో ఒకటి తర్వాత పుట్టినరోజును లెక్కేసినా కూడా పుట్టినరోజు ఎంత దేహం ఉంది ఇప్పుడున్న దేహంలో ఎల్బో ఉంటుంది పుట్టినరోజు ఇంత ఉంది అంతేకాదండి బారుడు దేహం ఉంది ఇప్పుడు వీడు మనిషి సిక్స్ ఫుటరు బారుడు దేహం ఉంది ఇప్పుడు ఎంత దేహం ఉందో దా అది అదంతా తర్వాత వారు ఇక్కడ పోగేసిన దేహమేగా ఈ రెస్టారెంట్లు వీటిల్లో అన్ని రకాలి అది నేను ఒకటి గమనించాను నా అబ్జర్వేషన్ తప్పోమో మీరు చెప్పండి నాకు తప్పైతే నేను దిద్దుకుంటా ఐ డోంట్ మైండ్ ది క్వాలిటీ రెస్టారెంట్స్ వెరీ హై క్వాలిటీ స్పైసీ టేస్టీ రెస్టారెంట్స్ పెరుగుతున్నాయి అట్ ది సేమ్ టైం వెరీ హై స్టాండర్డ్ హాస్పిటల్స్ కూడా సేమ్ రేషియోలో పెరుగుతున్నాయి రెండు ఒకే లెవెల్లో పెరుగుతున్నాయని నాకు అనిపిస్తోంది ఏమై రైట్ అంటే దేర్ మస్ట్ బి సమ్ ఎలక్షన్ ఎనీవే సో నిత్య ముక్తస్వభావ ఏ ఏది నాది అని చెప్పడానికి వీలు లేని పరిస్థితి అయితే మనం ఇది నాది అని అనుకుంటాం అనుకోగానే ఒక రౌండ్ తిరిగింది ఆ దారం రౌండ్ తిరిగింది బస్ బందీ అయిపోయడంతో ఇది నాది కాదని అనుకోవడానికి ఇది నాది అనుకోవడానికి క్షణం పచ్చింది ఇది నాది కాదు వీడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు వీడు భార్య ఏమో పురుడు పోసుకుందుకు పల్లెటూరు ఎక్కడికో వేడింది కోనసీమ అక్కడి నుంచి ఫోన్ కాలో టెలిగ్రామ్ వచ్చింది ఈ ఫోర్ టెలిగ్రామ్ యు ఆర్ బ్లస్డ్ యు అంటే మళ్ళీ యూ ఆర్ పెడితే మళ్ళీ ధర పెరిగిపోతుంది అక్కడి బ్లస్డ్ విత్ సన్ కూడా అండి బ్లస్డ్ సన్ విత్ అంటే మళ్ళీ దానికి నీ పెరుగుతుంది ఈ టెలిగ్రామ్